తన స్వస్థానమైనటువంటి బ్రాహ్మీభూత స్థితి నుంచి మరలా దేహతాదాత్మ్యత బుద్ధి జగజ్జీవేశ్వరులనే త్రిపుటిలోకి జ్ఞాత జ్ఞానము జ్ఞేయమనే త్రిపుటిలోకి దిగి రాకూడదు అట్లా దిగివచ్చుటయే భ్రాంతి అవభాస ఆ భాష ప్రతిభాస ఇదంతా ప్రతిబింబ మిథ్యాభూతవత్ అంటే విచారణ చేయకపోతే ఉన్నది విచారణ చేస్తే లేదు లేదా చేసినవాడికి లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమండి లేదా ఎవరికి లేదు చేసినవాడు నిర్ణయమైన వాడికి లేదు నిర్ణయం కాకపోతే ఉంది నేను లేదంటే ఇప్పుడు ప్రపంచం అంతా లేదండి మళ్ళా కిందకొచ్చేసాడు మళ్ళా పరమపద సోపాన పటంలో చిట్ట చివర వైకుంఠం ఉంది పెద్దపా ఉంటుందన్నమాట అక్కడ వస్తుంది ప్రశ్న ఏమండి నేను ఎరుక లేదంటున్నాను బయలే ఉన్నదంటున్నాను పరాత్పరమే ఉన్నది మోక్ష సన్యాసమే ఉన్నది మిగిలిన పద్దెనిమిది యోగాలు లేవంటున్నాను కదా మరి నాకు అర్జున విషాద యోగం మరలా పునః కలుగుతుంది అన్నావు అనుకోండి మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు మళ్ళా అర్జున విషాద యోగం నుంచి మళ్ళా మోక్ష సన్యాస యోగం దాకా మళ్ళా పని ఇదంతా పరిణామం అంతా పుట్టవలసింది నువ్వు దేనికోసం ఏడ్చినా సరే అందుకని ఏమన్నారు ఏ దుఃఖం కలిగినా సరే మళ్ళా నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెడతావు అర్జున్ విషాద యోగంతో మొదలు పెడతావు వాట్ ఈస్ యువర్ రెండు పాయింట్ నీ పరిణామం ఎక్కడికి పూర్తి అయిపోతుంది మోక్ష సన్యాసంతో పూర్తయిపోతుంది నీకు ఏ అంశం మీద విషాదం కలిగినా సరే ఆఖరికి నీ గురించి నీకే కలిగినా సరే ఏమండి వీటన్నిటికీ అంతా నేనే కారణం అండి నా వల్లేనండి ఇది అంతా అయ్యింది నేనే ఇలా అయ్యానండి అని నేను నేను నేను నేను ఎంతో మా పాపం చాలా జాగ్రత్తగా చూసుకున్నానండి కానీ ఆయన మాత్రం నన్ను వదిలేసి ముందే వెళ్ళిపోయాడు ఈ కష్టాలన్నీ నాకే వదిలిపెట్టి వెళ్ళిపోయాయి ఆ వెళ్ళిపోయినవాడు హాయిగా ఉన్నాడు నేను మాత్రం నానా కష్టాలు పడుతున్నాను ఇలా తన గురించి కథలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళందరూ ఇలా ఆయన ముందేళ్ళిపోవడం ఏంటంటే ఇట్ట వదిలేసి నన్ను అప్పటికైనా అప్పుడు పెళ్లినాటి ప్రమాణాలు చేసాడు కదండి ధర్మేశ కామేచ మోక్షేచ నాతిచరిత్యా నా తెచ్చరా మీ అని ఆనాడు ప్రమాణం చేశాడు కదండి మరి ఇట్ట వదిలేసి వెళ్ళిపోతానన్ను ఇలా ఒక్కరిగా మిగిలిపోయిన వాళ్ళకి ఈ ప్రశ్న వస్తుందా రాదా అలా ప్రశ్నలు వస్తాయి ఎందుకని ఆ ఒక్కరిగా బాధ్యతలు బరువు పరిణామం అంతా చెయ్యాలా పాండురాజు పిల్లలు పుట్టగానే పోయాడు ఇప్పుడు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఎవరు ఆ పంచ పెంచి పెద్ద చేసింది కుంతీదేవి ఈ మాదిరి కూడా ఆయనతో ఆవిడంది ఆ తండ్రి పోతే పోయాడు తెల్లైనా ఉండాలి కదా పెంచనాను కానీ నేనున్నాను బాబు అని నీవుడు కూడా పోయి ఇప్పుడు ఆవిడ పిల్లలు కూడా ఈయనికే వచ్చేశారు ఆవిడ బరువు అనుకోలే ఎప్పుడు చూడండి పరిణామంలో భాగం పరమాత్మ నీదే ఆధారం నేనేవరనయ్యాన్ని మోసేవాడిని చేసేవాడిని పెంచేవాడిని నేనా నాహంకర్త నేను కర్తను కదయా బాబు అంతా నీవే అంతయ్య నీవే హరి పొండరికాక్ష నేనేం పెంచనయ్యా బాబు అన్నాడు సరే అయితే నేనే పో అన్నాడు పరమాత్మ నా మీదే ఆధారపడ్డవాడిని నేనే చూసుకుంటా ఏం కంగారపడమాగా పడమాగా అన్నాడు యోగక్షేమం వహామ్యహం డోంట్ వరీ అబౌట్ అనన్యా నువ్వు పైంది అనన్యాస్ చింత ఎంతో మా రాత్రి పగలు తేడా లేకుండా నన్నే చింతిస్తుడు అప్పుడు ఏమవుతుంది నీ జ్ఞానం కలుగు ఎలా కాపాడుతాడయ్యా నీకు జ్ఞానం అనేటటువంటి పరిణామం రావడం ద్వారా కాపాడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓల్డ్స్ బోర్డు ఎందుకు పెట్టాడు ఒక ఆయనకి చదువుకోవడం రాదు చదువు రాదు అనుకోండి ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన వెళ్ళి తేక కరెంట్ తీకలు పట్టుకుంటాననుకోండి పక్కన ఉన్నవాడు బొర్రు ఉంది కరెంట్ ఉంటుంది అందులో అందులో నువ్వు ముట్టుకున్నా ఉంటే పోతావు ఏ నాకే అంటే అనిపించడం లేదు అని దగ్గరికి వెళ్ళి అంటాడు దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి నువ్వు ముట్టుకోవకర్లా అది నేను ఆకర్షించేస్తూ ఉంటుంది బలమైన ఆకర్షణ విద్యుత్ క్షేత్రం ఉంటుంది ఆ క్షేత్ర ప్రభావం చేత నిన్నది లాగేస్తూ ఉంటుంది అనమాట మన చుట్టూత కూడా విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఉంటుంది ఈ శరీరం నిండా విద్యుత్తే ఉంది కణ కణంలో పరమాత్మ ఉన్నాడు ఎక్కడెక్కడైతే విద్యుత్తు ఎక్కడెక్కడైతే విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఉందో అక్కడక్కడంతా అమ్మవారు ఉంది అక్కడక్కడంతా కర్షణ అనే శక్తి ఉంది భూమి చుట్టూత అతి పెద్ద విద్యుత్ భూమి పెద్ద నెట్వర్క్ ఉంది మన భూమి చుట్టూ అసలు బ్రహ్మాండం అంతా ఉంది గట్టిగా మాట్లాడితే అనంత విషం అంతా కూడా అదే నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్కే ఆ చైతన్యమే ఆ శక్తి స్వరూపమే నీలో ఇచ్చాశక్తిగా కూడా ఉంది నీలో జ్ఞానశక్తిగా కూడా ఉంది వీటిని జాగ్రత్తగా నువ్వు సర్వవ్యాపకమై ఉన్నటువంటి సర్వాధారమై ఉన్నటువంటి సర్వకారణమై ఉన్నటువంటి కేవలాత్మ పరమైనటువంటి కేవలాత్మ పరమ నిర్ణయం దాకా వెళ్ళినప్పుడు ఇవన్నీ లేనివైపోయాయి పరమన నిర్ణయం అవలేదనుకోండి ఆ పైన చూడండి ఒక ఆవిడ ఒక కిలో వంకాయలు కొంది పైన ఏమయ్యవా అంది ఇప్పుడు కొన్న కిలో వంకాయలు లెక్క కాదు ఆవిడకి ఆ పైన వేసే ఒక్క వంకాయ అది వేయలేదనుకోండి ఆవిడకి అసంతృప్తే ఆ పరశివము చూడండి ఇక్కడ కర్మ మార్గంలో కూడా ఆ పైన వేసి కొసరతోనే మనకి అమ్మ అన్నీ పెట్టేస్తుంది అన్నీ పెట్టేస్తే